శంకర భగవత్పాదుల వారు తన యొక్క వివేక చూడమణిలో స్థూలదేహం గురించి వివరిస్తున్నారు మజ్జాస్తి మేధరక్తత్వగారన్వితం పాదోరు వక్షోభుజ పృష్టమస్తకై అంగైరుపాంగైరుపయుక్తమేత ఈ స్థూల శరీరం మజ్జ యముకలు కొవ్వు మాంసం రక్తం చర్మం త్వక్కు అనే సప్త సప్తధాతువులతో చేయబడింది దీనికి పాదములు తొడలు రొమ్ము భుజములు వీపు శిరస్సు అనే అవయవాలున్నాయి అహం అమేతి ప్రథితం శరీరం मोहास्पद स्थूलितीयते बुध नभो नभस्वदहन बुभूम सूक्ष्मी भूताे नादी अ प्रसिद्धि चंदन ययाक देहाूलशरी अ पंडित आकाशम वायु अग्निजल भूमि अने सूक्ष्म पंचभूताल तो इधरपे परस्पराशर्मीता भूत स्थूला चूल शरीरहेतव मतदीया विषया भदादय పంచ సుఖాయ భోక్తు సూక్ష్మమైన ఈ పంచభూతాలు ఒకదానితో మరొకటి కలిసి స్థూలంగా మారి చివరికి స్థూల శరీరాన్ని ఏర్పరుస్తాయి దీన్నే పంచీకరణం అంటారు వీటి అంశలు శబ్ద స్పర్శ రూపరసంధాలుగా పంచేంద్రియాలకు వివిధ అనుభవాలకు కలిగిస్తున్నాయి జీవుడు ఈ విధంగా సుఖదుఖాదులను అనుభవిస్తున్నాడు పంచీకరణలో వివిధ భూతాలు ఏ ఏ పాళలో కలుస్తాయో తెలుసుకోవాలి పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము పృథివి ఒకటి బై రెండు ఒకటి జలము అగ్ని ఒకటి బై వాయువు ఒకటి బై ఆకాశం ఒకటి బై ఎనిమిది మొత్తము ఒక జలము దీనిలో పృథివి ఒకటి బై ఎనిమిది జలము ఒకటి బై రెండు అగ్ని ఒకటి బై ఎనిమిది వాయువు అగ్ని బై ఒకటి ఆకాశము ఒకటి బై ఎనిమిది మొత్తం ఒకటవుతుంది ఇక అగ్ని మొత్తం ఒకటిగా మారుతుంది వాయువు ఒకటి ఆకాశము ఒక యజేషమూఢ విషయబద్ధ రాగోరుసేన సుదర్ధమేన ఆయాినిర్యాంత్యథవోర్ధము చెకర్మదూతేన జవేన నీతా ఈ సుఖదుఖాలనిచ్చే విషయపంచకం అంటే ఇంద్రియార్థాల మీద లేదా ఇంద్రియార్థాలను ఆకర్షించే శబ్దస్పర్శరూపరసంధాల మీద అనురాగం వల్ల ఎడతెగని సంసార బంధంలో చిక్కుకున్న మూఢులు వారి వారి కర్మల్ని బట్టి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉచ్చనీచగతులు పాలవుతుంటారు ఈ పంచేంద్రియ ఆకర్షణ ఎలా ఉంటుందంటే శబ్దాది పంచభిరేవ పంచపంచమాపుస్వగుణే నద్ధా కురంగతంగ పతంగీన భృంగార పంచ శ్రవణేంద్రియం బోయవాడి యొక్క వేణుగానంచేత లేడీ స్పర్శేంద్రియం ఆడు ఏనుగు స్పర్శచేత ఏనుగు నయనేంద్రియం మంట దానిచేత మిడుత రసనేంద్రియం ఎర్ర రుచి చేత చేప ఘ్రాణేంద్రియం చంపక పుష్ప పరిమళంచేత తుమ్మెద ప్రేరేపించబడి బంధాలలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోవటం మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ ఐదు ఇంద్రియాలకు దాసుడైనటువంటి మనిషి యొక్క గతి ఎలా ఉంటుందో కదా జీవులకు ఈ స్వాభావిక లక్షణాన్ని ఆకర్షింపబడే స్వభావాన్ని గుణం అని కూడా దోషేణ తీవ్రో విషయకృష్ణ సర్పాషాదీ విషం నిహంతి భోక్తరం ద్రష్టారంుషాప్యయం ఇర్ధాలు అంటే ప్రాపంచిక విషయాలు పెట్టే ప్రలోభాలు ఆకర్షణలు పాము కాటు కంటే విషపూరితమైనవి పాము యొక్క విషం అది కాటువేస్తేనే పనిచేస్తుంది शब्दादींद्रियाकर्षण कने चूस्ते चालू का संपर्क चालू नाशना कोाई विषयाश महापाद्यो विमुक्त सदुस्त सय कलते मुक्त नान्यशास्त्रेद्यपी విషయాపేక్ష అంటే ఇంద్రియాల యొక్క ఆకర్షణలు అనే తెంచుకోలేని బంధం నుండి విముక్తి పొందినవాడే మోక్షానికి అర్హుడు విషయలోలుడు షాస్త్ర పండితుడైన వానికి విముక్తి లభించదు ఆపాతవైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్దిపారం ప్రతియాతు ముద్యతన్ ఆశాగ్రహో మజ్జయతెంతరాళే నిగృహ్య కంఠే వినివర్త్యవేగా మందవైరాగ్యం కలవాళ్ళు సంసార భవసాగరాన్ని దాటానికి ప్రయత్నిస్తే కోరిక అనే మొసలి వాళ్ళ కంఠాన్ని పట్టుకుని ముంచివేస్తుంది కొందరు సంసార జీవితంలోని సమస్యల వల్ల ఉదరపోషణ జరక్కో కీర్తి ప్రతిష్టల కొరకు సన్యాసం తీసుకొని భవసాగరాన్ని తరించాలని ప్రయత్నిస్తుంటారు అటువంటి తీవ్ర వైరాగ్యం లేని వాళ్లని ఆశాపాషాలు విడిచిపెట్టవు అంటే సంపూర్ణ వైరాగ్యం కలవాళ్లు మాత్రమే భవసాగరాన్ని దాటగలరని భావం విషయాఖ్య గ్రహో విరక్ సగచ్చతి భవం భోధే పారం ప్రత్యూహవర్జిత పరిపూర్ణ వైరాగ్యం అనే ఖడ్గంతో విషయవాసనలు అనే మకరాన్ని ఎవరైతే నరికివేయగలరో వాళ్లే సంసారసాగరాన్ని దాటగలరు విషమ విషయమార్గేర్ గచ్చతో నచ్చ బుద్ధే ప్రతిపదమభియాతో మృత్యురప్యేష విద్ధి హతృజన గుక్త్యా గతస్వక్ ప్రభవతి ఫలసిద్ధి సత్యమిత్యవ విద్ ఎవరైతే విషయసుఖాలను అనుభవిస్తూ కూడా ముక్తి మార్గంలో పయనించగలమని మందబుద్ధితో అనుకుంటూ ఉంటారో వాళ్ళు అడుగడుగున విపత్తులలో చిక్కుకొని చివరకు మృత్యువాత పడతారు ఎవరైతే తమ మేలుగోరే గురువు యొక్క ఉపదేశాలను చక్కగా అనుష్టిస్తూ స్వయంగా వివేక వైరాగ్యాలు కలిగి ఉండి విషయవాసనలను సమూలంగా నాశనం చేస్తారో వాళ్ళు తప్పక ఫలసిద్ధి పొందుతారు మోక్షస్య కాంక్షాయదివై తవాస్తి త్యజాతి దూర విషయాన్ విషం యీయూషవతో క్షమార్జవ ప్రశాంతి దంతిర్ నిత్యమాదరా శిష్య సర్వ అనర్ధాలను తొలగించుకొని నిత్యసుఖదాయకమైన మోక్షాన్ని నీవు నిజంగా పొందాలనుకుంటే విషయభోగాలను విషంలాగా విసర్జించు అమృత సమానమైన తోషం దయ క్షమ ఆర్జవం ప్రశాంతి అనే గుణాలను పెంపొందించుకో తోషం అంటే దుఃఖాలను ఖాతరు చేయకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం దయ అంటే సకల భూతాల హితవును నిర్హేతుకంగా ఎల్లవేళలా కోరుకోవటం క్షమ అంటే సర్వకాల సర్వావస్థలలో ఓరిమి కలిగి ఉండటం ఆర్జవం అంటే రుజువర్తనం కపటం ఏమాత్రం దీని సత్ప్రవర్తన విషమవిషయమార్గేర్గచ్చతో నచ్చ బుద్ధే ప్రతిపదమభియాతో మృత్యురప్య విద్ హతనగూరుక్ గతస్ స్వస్య ప్రభవతి ఫలసిద్ధి సత్యమిచ్చేవవిద్ధి ఎవరైతే విషయసుఖాలను అనుభవిస్తూ కూడా ముక్తి మార్గంలో పయనించగలమని మందబుద్ధితో అనుకుంటూ ఉంటారో వాళ్ళు అడుగడుగునా విపత్తులలో చిక్కుకొని చివరికి మృత్యువాత పడతారు ఎవరైతే తమ మేలుగోరే గురువు యొక్క ఉపదేశాలను చక్కగా అనుష్టిస్తూ స్వయంగా వివేక వైరాగ్యాలు కలిగి ఉండి విషయ వాసనలను సమూలంగా నాశనం చేస్తారు వాళ్ళు తప్పక ఫలసిద్ధి పొందుతారు మోక్షాయది వై తవాస్తి త్యజాతిదూర విషయాన్విషం యథ పీయూషవత్తోషదయాక్షమార్జవ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 తోషం అంటే దుఃఖాలను ఖాతరు చేయకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం దయా అంటే సకల భూతాల హితవును నిర్హేతుకంగా ఎల్లవేళలా కోరటం క్షమ అంటే సర్వకాల సర్వావస్థలలో ఓరిమి కలిగి ఉండటం ఆర్జవం అంటే రుజువర్తనం కపటం ఏమాత్రమూ లేని సత్ప్రవర్తన प्रशा काम क्रोध लोभ मोह मदत्सर्यल उपशमन वलन लभ चिशा दाने शातमू प्रशा अब आिम शंकर भगवत्व वेहाभिम निंदी चबत देहात् भाव अनुण यम विद्याण देह पर मूष्यपोषण यहाँ हमती अनादि उन्न अज्ञानम वाल कर्तृत्व भोक्तृत्व कर्तृत्वभोक्तृत्वबंधम अंटे నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే భావన ఏర్పడింది ఈ దేహం ఎలాంటిది శరీరం అంటే మనిషి చనిపోయిన తర్వాత కుక్కలు నక్కలు రాబందులు పీక్కు తినే ఖాద్య పదార్థం మాత్రమే నేను ఎవరిని నాకు ఈ దేహానికి సంబంధం ఏమిటి అనే విచారణ చేస్తూ బంధ విముక్తి కోసం ప్రయత్నించకుండా ఆ దేహాన్నే తానుగా భావిస్తూ దాని పోషణను గురించిన ఆలోచనలలోనే నిమగ్నమై ఉండేవాడు తనను తానే చంపుకునే ఆత్మఘాతకుడవుతాడు శరీర పోషణార్థి సంయ ఆత్మానం దిదృక్ష గ్రాహం దారుదియా ధృత్వా నదీం తర్తుం సగచ్చతి శరీర పోషణపరాయణత్వమే తన యొక్క నిత్యకృత్యంగా జీవిస్తూ మరొక ప్రక్క మందవైరాగ్యంతో ఆత్మసాక్షాత్కారాన్ని కోరేవాడు మొసలిని తెప్పగా చేసుకొని నది దాటాలని ప్రయత్నించే మూఢుని వంటివాడు మోహయేవ మహామృత్యుర్ముక్షోర్వపురాదిషు మోహో వినిర్జితో ఏనా సముక్తి పదమర్హతి దేహాదుల మీద అంటే శరీరం భార్యా పుత్రులు మొదలైన వాటి మీద మమకారమే మోహం ఇది ముముక్షువునకు మృత్యువుతో సమానం ఈ మోహాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్లే మోక్షానికి అర్హులు మోహం జహి జి మహామృత్యుం దేహదారసు జివా మునయోష్ణోరం ఈ మహామృత్యువైన మోహాన్ని జయించిన వాళ్ళు మాత్రమే మహోన్నతమైన విష్ణు పదాన్ని అంటే ఆత్మైక్య స్థితిని చేరగలరు ఆ తర్వాత భగవత్పాదుల వారు స్థూలదేహఖండన చెబుతూ ఉన్నారు త్వంగ్ మాంసరుధిరస్నాయు మేధో మజ్జాస్తి సంకులం పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్యమిదం వపు చర్మం మాంసం रक्त नरालू मज्ज यमुक मूत्र पुरीशाल तो निथूल शरीर मि हेयम पंचीकृतेभ्य स्थूलेभ्य पूर्वकर्मण समुत्पन्निद स्थूल भोगयतन अवस्था, अवस्थागर స్థూలార్థ అనుభవోయరస్థస్థూలార్థానుభవోయ స్థూల సూక్ష్మభూతాల పంచీకరణ వల్ల పూర్వజన్మల్లోని పుణ్యపాపాల వల్ల ఏర్పడిన ఈ శరీరం జీవాత్మకు వివిధ అనుభవాలను చవిచూపించే పరికరం మాత్రమే బాహ్యేంద్రియై స్థూల పదార్థసేవా స్రక్చందనస్ విచిత్రూపాతి జీవ స్వయమేతాత్మన తస్మాత్ ప్రశస్తిర్వషోస్ జాగరే జీవాత్మ మేలుకొని ఉన్నప్పుడు తాను శరీరం కాకపోయినా తానే ఈ శరీరాన్ని అనుకుంటూ రకరకాలైన పుష్పమాలలు చందనం కామోపభోగాలను అనుభవిస్తూ ఉంటుంది అందువల్ల స్థూలదేహం జాగ్రత్తవస్థలో చురుకుగా పనిచేస్తుంటుంది సర్వపి బాహ్య సంసారురుషస్య్రయ విధిదేహమిదం స్థూలం గృహవత్ గృహమేధిన గృహస్థుడు ఒక గృహంలో నివసిస్తూ బాహ్య సంసార కర్మలను ఎలా నిర్వర్తిస్తుంటాడో అలాగే జీవాత్మ ఈ శరీరాన్ని ఆశ్రయించి చూడటం వినటం చేయటం సుఖించటం మొదలగు ఇంద్రియ వ్యాపారాలను నిర్వహిస్తున్నది స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మా స్థౌళ్యాదయో బహువిధ శిశుతాద్యవస్థ వర్ణాశ్రమాది నియమా బహుధామయా సుఖ పూజావమాన బహుమాన ముఖా విశేషా జనన మరణాలు బాల్యం యౌ్వనం కౌమారం వార్ధక్య అవస్థలు ఒళ్ళు చేయటం చిక్కిపోవటం మొదలైన స్థితులు నానావిధ రోగానుభవాలు వర్ణాశ్రమ నియమాలు రాజపూజ్య అవమానాలు ఈ స్థూల శరీరానికి మాత్రమే చెందిన ధర్మాలు బుద్ధీంద్రియాణిశ్రవణం త్వగక్షిఘ్రాణంచ జిహ్వా విషయావబోధనాత్ వాక్పాణి పాద గుప్యుపస్థ కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే అవయవాలు క్రమంగా శబ్దం స్పర్శ దృశ్యం రుచి వాసనల యొక్క జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి అవి జ్ఞానేంద్రియాలని పిలువబడుతున్నాయి పనిచేసే అవయవాలైన నోరు భాషణం చేతులు ఇచ్చిపుచ్చుకోవటం కాళ్ళు గమనం పాయువు విసర్జనం ఉపస్థ కామోపశమనం అనే కర్మలను నెరవేరుస్తున్నాయి కాబట్టి కర్మేంద్రియాలని చెప్పబడుతున్నాయి వీటినే జ్ఞానేంద్రియ పంచకం కర్మేంద్రియ పంచకం అని కూడా పిలుస్తారు ఇక అంతఃకరణ చతుష్టయం ఈ అంతఃకరణ చతుష్టయం గురించి భగవత్పాదుల వారు వివేక అంటూ ఉన్నారు నిగద్యతేంతకరణం మనోధీరహం కృతిశ్చిత్తమితి స్వృత్తి మనస్సు సకల్ప వికల్పనార్బుద్ధి పదార్థాధ్యవసాయర్మత అత్రమానాహమిహం కృతి స్వార్థానుసంధానగుణేన చిత్తం ఈ దేహం లోపల ఉండి నడిపించే అవయవాన్ని అంతఃకరణం అని అంటారు దీనికి నాలుగు విధులున్నాయి ఆ విధులను బట్టి దాన్ని నాలుగు పేర్లతో పిలుస్తారు అవి ఒకటి మనస్సు బాహ్య ప్రపంచంలోని వివిధ విషయాలను గ్రహిస్తూ పరిపరి విధాలా పోయేటువంటిది రెండవది బుద్ధి సత్య అసత్య నిర్ధారణ యుక్త అయుక్త విచక్షణ చేస్తుంది మూడు అహంకారం నేను నాది అనే భావాన్ని కలిగించి శరీరంతో తాదాత్మ్యం చేసేది నాలుగవది చిత్తం పూర్వజన్మల్లో చేసిన వివిధ కర్మల వల్ల కలిగిన సంస్కారాల గిడ్డంగి దీనివల్ల మనకు ఇష్టా ఇష్టాయిష్టాలు కలుగుతాయి ఈ నాలుగింటినీ కలిపి అంతఃకరణ చతుయం అంటారు